నడచిలోకము బ్రహ్మ నాట నుండి సహజము ఎడయక శరణని ఇయ్యుంటి సుఖము ఉదయాస్తమయములు ఒకరన్నట్టయనా చదరి మేలును కీడు చెప్పినట్టు చేసీనా ఇది దైవ ఎవ్వరినే మనవచ్చు కదిసి అయినది అయ్యి కాని తెన్నడు కాదు జననములు మరణములు జంతువుల ఇచ్చలా వనర కలిమిలేములు ఒకరన్నదవునా ఘనమైన ఘరిమాయ కల్పితములివిల్లే పొనికి పొయ్యేలి పోవు పోని వెన్నడు పోవు వెన్నడుపోవు శ్రీవేంకటేశావించి తెలియక భ్రమసి మిన్నాళ్ళు సావధానమున ఇందు శరణంటి మీ నీకు ఏ వేళ్ళ మమ్ముగా చితివి इनिटा गेलि तमी